శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవులచే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మునుబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల డెబ్బై ఎనిమిదవ శ్లోక పర్యంతం టిప్పణులతో సహితంగా తెలుసుకున్నాము ఇప్పుడు రెండు శ్లోకానికి అవతారిక చూడండి నలభై ఆరో అంకము తత్వబోధస్య కారణాదీని దర్శయతి ంతకు పూర్వము వైరాగ్యమునకు హేతువు స్వరూపము ఫలము చూపెట్టాడు ఇప్పుడు తత్వబోధ యొక్క హేతువు స్వరూపము ఫలము చెప్తున్నాడు శ్లోకము శ్రవణాది త్రయం తద్వత్ తత్వమి వివేచనం పునర్గ్రంథేరనుదయో బోధస్యతే త్రయో మతా బోధకు అంటే జ్ఞానమునకు హేతువులు శ్రవణాది త్రయం శ్రవణాదులు మూడు అంటే శ్రవణము మననము నిధిధ్యాసనము ఈ తత్వబోధకు హేతువులు కారణములు ఇక తత్వబోధ యొక్క స్వరూపం ఏమిటి తత్వమిత్యా వివేచనం తత్వం అంటే యథార్థమైనటువంటి వస్తుస్థితి ఏదైతే కూటస్థ అభిన్న బ్రహ్మచైతన్యం మరియు మిథ్య చేతనాని కంటే భిన్నమైనటువంటిది అచేతనము ఆత్మ కంటే భిన్నమైనటువంటిది అనాత్మ అహంకారం మొదలుకొని దేహాదులు మరియు బాహ్య బ్రహ్మాండ పర్యంతము ఇదంతా కూడా మిథ్యా అని తత్వమైనటువంటి కూటస్థము నుండి అనాత్మ అహంకారాదులను వివేచనం చేయుట వేరు చేయుట ఇది తత్వజ్ఞానం యొక్క స్వరూపము అంటాడు వివేచనం అంటే వివేకం కదా వివేకంలో భేదం ఉంటుంది కదా అని మీరు శంక చేయవచ్చు దానికి టిప్పన్ ద్వారా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చక్కగా అన్వయం చేసి చెప్తాడు పునర్గ్రంథేర మళ్ళీ గ్రంథి ఉదయించకుండా ఉండుట ఇది బోధ యొక్క ఫలం హేతువు శ్రవణాదులు తత్వమిత్యా వివేచనము తత్వబోధ యొక్క స్వరూపము మరి పునర్గ్రంథేరనుదయ మళ్ళీ గ్రంథి ఉదయించకుండా ఏదైతే ఉందో అది తత్వజ్ఞానం యొక్క అతవ బోధ యొక్క ఫలం ఏతే త్రయ బోధస్య హేతువాద్య అని మనం తెలుసుకోవాలి బోధకు ద్విహేతువాదులు నలభై అంకం చూడండి శ్రవణాది అన్నాడు కదా ఆది శబ్దేనా ఆది ఏం తెలుసుకోవాలి మనన నిధిధ్యాసనే గృహతే మననము మరియు నిధిధ్యాసనమును కూడా ్రహించాలి శ్రవణము అంటే శృతి షడ్లింగ సహితంగా వేదాంతముల యొక్క అంటే ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము బ్రహ్మాత్ముల యొక్క ఏకత్వండి ఉంది అనేటువంటి నిశ్చయానికి శ్రవణం అంటారు వేదాంతానాశేషానా ఆది మధ్యావసానత బ్రహ్మాత్మన్యవ తాత్పర్యం ఇది శ్రవణం భవే సంపూర్ణ వేదాంతముల యొక్క అంటే సకల ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము బ్రహ్మాత్మన్యేవ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం నందే ఉంది అని శృతి షడ్లింగ సహితంగా నిశ్చయం చేసుకున్నట దీనికి శ్రవణం అంటారు శ్రవణం అంటే సాధారణంగా మహావాక్యం శ్రవణం కానీ దాని పూర్తి లక్షణం ఈ విధంగా ఉంది కంఠస్థం చేసుకోండి ఇక మరణం అంటే దేనికంటారు భేద బాధక అభేదయుక్తి అద్వితీయ బ్రహ్మిక చింతన్ మరణికయ భేద యుక్తుల చేత అభేద సాధక యుక్తుల చేత అద్వితీయ బ్రహ్మం యొక్క చింతనం ఏదైతే ఉందో ఇది మనం మనపడుతుంది మరి నిధిధ్యాసనం అనగా అనాత్మాకార వృత్తికు త్యాగ కరికే వ్యవధాన రహిత ఆత్మాకార వృత్తికి స్థితి సో నిధి ధ్యాసన్ కయహే పరిపక్వ అవస్థకు సమాధి కయ అనాత్మాకార వృత్తులు ఏవైతే ఉన్నాయో అహంకారం మొదలుకొని దేహము ఇంద్రియాలు ప్రాణము మరియు బాహ్య గట్టపటది ప్రపంచం అనాత్మ ఈ అనాత్మకు సంబంధించినటువంటి సకల వృత్తులను కూడా తిరస్కరించి కేవలం ఆత్మాకార వృత్తుల యొక్క ప్రవాహం సంతానము ఏదైతే ఉందో అది నిధిధ్యాసనం ఆ నిధిధ్యాసనం పరిపక్వం సమాధి ఈ శ్రవణము మరణము నిధిధ్యాసనములు మూడు తత్వబోధకు హేతువులు సాధనములు కారణములు అయితే ఆత్మ సాక్షాత్కారానికి ఆత్మ జ్ఞానానికి ఈ మూడు సాధనములు అని మీరే చె అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే మేము స్వయంగా మా కపోల కల్పన చేసి చెప్పడం లేదు నాయన శృతి ప్రమాణం ఉన్నది ఏమిటా శృతి బృహదార య రెండు డాష్ మరొక చోట కూడా ఉంది అక్కడే బృహదార ఖలో నాలుగు డాష్ లో కూడా ఆత్మ వారే ద్రష్టవ్య శ్రోతవ్యో నిధి ధ్యాసివ్య అంటు అరే మైత్రి యాజ్ఞవల్క మహర్షి మైత్రికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఆత్మ వారే ద్రష్టవ్య ఆత్మనే దర్శించదగింది దర్శించదగింది అంటే చూడదగింది అని అర్థం కాదు ఇక్కడ సాక్షాత్కరించుకునదగినది అని అర్థం ఎందుకు ఆత్మ సాక్షాత్కారం చేతనే మోక్షము కాబట్టి ఆత్మ సాక్షాత్కారమే మనకు కర్తవ్యముంది మరి ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది అంటే అప్పుడు సాధనాలు చెప్తున్నాడు ఆత్మ జ్ఞానానికి సాధనాలు చెప్తున్నాడు కేవేవి శ్రోతవ్యహ శ్రవణం చేయదగింది మంతవ్య మననం చేయదగింది నిధి ధ్యాసవ్యహా నిధి చేయదగినది అంటే శ్రవణము మననము నిధిధ్యాసనములో ఇవి ఆత్మ సాక్షాత్కారానికి ఆత్మ జ్ఞానానికి తత్వబోధకు హేతువులుగా శృతిలోనే చెప్పబడింది శ్రవణంతో గురు పూర్వం మననం తదనంతరం నిధి ధ్యాసనమిత పూర్ణ బోధస్య కారణం అనంటూ శుక్రహస్యోపనిషత్తు కూడా చెప్తుంది గురు హో పూర్వం గురుదేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండి గురుదేవుని యొక్క ముఖార విందం నుండి మొట్టమొదలు మహావాక్యం యొక్క శ్రవణం చెయ్యాలి తదనంతరం మననం శ్రవణం చేసిన తర్వాత మళ్ళీ ఏకాంతంగా భేద బాధక అభేద సాధక యుక్తుల చేత అద్వితీయ బ్రహ్మం యొక్క చింతనం చేయాలి ఆ పైన నిర్ధ్యాసనం చేయాలి బోధకు హేతువులు శ్రవణము మననము నిధ్యాసనము అని చెప్పబడింది ఇది ఆత్మదర్శన సాధనత్వేన శ్రవణాది విధానా శ్రవణాదేహే జ్ఞాన ఆత్మ దర్శనములకు అంటే ఆత్మ సాక్షాత్కారానికి శ్రవణాదులు సాధనములుగా శృతిలో చెప్పబడినాయి కాబట్టి శ్రవణాది త్రయం ఇవి బోధకు హేతువులు ఇక తత్వజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి తత్వమిత్యా వివేచనం అన్నాడు అంటే కూటస్థ అహంకారాదే హేద జ్ఞానం కూటస్థునికి మరి తద్భిన్నమైనటువంటి అహంకారాదులు అనాత్మ ఏదైతే ఉండదు ఈ రెండిటికి భేద జ్ఞానం రెండిటిని వేరుగా తెలుసుకొని ఈ అనాత్మ దృశ్యం ఉన్నది అది నాకు తెలియబడుతుండవలన దానికంటే నేను వేరుగా దానికి సాక్షిగా ఉన్నాను కూటస్థ స్వరూపం నాది ఈ కూటస్థమే వ్యాపకమైనటువంటి శుద్ధ చైతన్యం కంటే భిన్నం కాదు కాబట్టి ఆ బ్రహ్మమే నేను నేనే ఆ బ్రహ్మము అని ఈ విధంగా తెలుసుకొనుట ఇది తత్వజ్ఞానం యొక్క స్వరూపము సంక్షేపంగా చెప్పుకోవాలంటే అభేదర్శనం జ్ఞానం జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ నిశ్చయమే బోధ యొక్క స్వరూపము బోధ యొక్క లక్షణం ఇక బోధ యొక్క ఫలం ఏమిటి గ్రంథే అనుదయ గ్రంథి ఉదయించకుండుట గ్రంథి అంటే ఏమిటి అన్యోన్యాధ్యాస అనుత్పత్తి అన్యోన్యాధ్యాసమే గ్రంథి అనబడుతుంది చిజడ గ్రంథి హృదయ గ్రంథి అని చెప్తారు అన్యోన్యాధ్యాస అంటే అన్యము అన్యం యొక్క అధ్యాస అన్యోన్యాధ్యాస అనాత్మయందు ఆత్మ అధ్యాస ఆత్మయందు అనాత్మా ధ్యాస ఈ అన్యోన్యాధ్యాసనే గ్రంథి అనబడుతుంది ఈ గ్రంథి మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండుట అంటే అన్యోన్యాధ్యాస పునః మళ్ళీ కలగకుండుట ఇది బోధ యొక్క ఫలము అని చెప్పబడింది ఇప్పుడు ఈ మూడింటి మీద అంటే తత్వబోధకు హేతువులు శ్రవణాదులు తత్వబోధ యొక్క స్వరూపం లక్షణము తత్వమిత్య వివేచనము మరి ఫలము పునర్గ్రంథే అనుదయ అని ఏవైతే మూడు చెప్పినా ఆ మూడింటి మీద మూడు టిఫన్లు ఇచ్చి చాలా అద్భుతంగా చెప్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చాలా మహత్తరమైనటువంటి విషయము ఏకాగ్రత వినండి బాగా మననం చేయండి ఎనిమిదవ టిఫము శ్రవణాదుల మీద ఉంది యి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురుముఖ ద్వారా శ్రవణ కియ తత్వమసి ఆదిక మహావాక్యం సూర్య దర్శనకే సాక్షాత్ హేతు చక్షుకే న్యాయ జ్ఞానక సాక్షాత్ హేతు హై యిహో నిత్య సంబంధ యత్నకు తత్నకు నిత్య సంబంధం ఉంటది ఎత్ వచ్చిందంటే తత్ తప్పకుండా వస్తుంది యి అన్నప్పుడు తత్పి ఉంటుంది అయినా కూడా అని చెప్తాడు యి అంటే ఇది మధ్యస్థి శంక చేస్తున్నాడు ఏమని శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురుముఖ ద్వారా శ్రవణికిత్వమసి ఆది మహావాక్యం మనకు తత్వబోధ ఆత్మసాక్షాత్కారము బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం కలగాలంటే శ్రీగురుదేవులనే ఆశ్రయించాలి అనంటూ మనకు ఉండకోపనిషత్తు చెప్తుంది తద్విజ్ఞానార్థం సగురుమేవ అభిగత శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి అనంటు ఒకటి రెండు పన్నెండు ఉండకో పని చెత్త శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి శ్రీ గురుదేవుడినే ఆశ్రయించి వారి సాన్నిధ్యంలో ఉంటూ వారికి యథోచితమైనటువంటి పరిచర్యలు చేస్తూ శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం నాకు పాత్రుడయ్యి గురుదేవుడు శ్రీ గురుదేవుని యొక్క ముఖార నుండి తత్వ మహావాక్యాలను శ్రవణం చేయాలి అని చెప్పిన్నది ఆది శబ్దం చేత ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇత్యాదులు అయితే ఈ మహావాక్యమే మనకు జ్ఞానానికి సాక్షాత్ సాధనం ఉన్నది సాక్షాత్ హేతు ఉన్నది ఏ విధంగా సూర్యుని దర్శించడానికి సాక్షాత్ హేతు ఏది చక్షురింద్రియం చక్షురింద్రియంతోనే సాక్షాత్ గా మనం సూర్యుని దర్శించగలం అదేవిధంగా మహావాక్యం ఏదైతే ఉందో ఇది ఆత్మ జ్ఞానానికి సాక్షాత్ హేతు ఉన్నది తథాపి అయినా కూడా శ్రవణాది త్రయం అన్నాడు కదా ఎందుకన్నాడు మహావాక్యమే సాక్షాత్ ఆత్మబోధకు హేతు ఉండగా శ్రవణాది త్రయం ఎందుకు చెప్పబడింది అంటే దానికి వివరిస్తున్నాడు పండిత్ పీతాంబర్జీ వారు తథాపి అంటూ చక్షు దోషికి నివృత్తి ద్వారా జైసే అంజనాదికు సూర్య దర్శన్ కి హేతు హైసే అసంభావన విపరీత భావన రూపు ప్రతిబంధికి నివృత్తి ద్వారా శ్రవణాదిక జ్ఞానికే హేతుహే చూడు సూర్యుని దర్శించడానికి సాక్షాత్ హేతువు నేత్రేంద్రియము ఇందులో సంశయం లేదు కానీ కదాచిత్ నేత్రంలో దోషాలు ఉన్నాయనుకోండి అప్పుడు సూర్యుని దర్శించగలమా లేదు కదా మరి అందుకేం చేయాలి మొట్టమొదటి నేత్రంలోని దోషాలు నివృత్తి చేసుకోవాలి దానికి ఏం చేస్తామో అంజనాది ఔషధాలు వాడుకుంటాం ఆ అంజనాదుల చేత నేత్ర దోషం నివృత్తమైన తర్వాత అప్పుడు సూర్యుడు మనకు దర్శింపబడతాడు అంటే ఇప్పుడు ఈ అంజనాదులు వ్యర్థం లేదు లేదు దోష నివృత్తి ద్వారా సూర్య దర్శనమునకు హేతువులైనయి అట్లే ఇక్కడ మహావాక్యం ఏదైతే ఉందో ఇది ఆత్మ సాక్షాత్కారానికి సాక్షాత్ హేతు ఉంది అయినా కూడా ఈ శ్రవణము మరణము నిధి ధ్యాసనం ఏదైతే ఉందో ఆత్మ సాక్షాత్కారానికి సాధనాలు ఉన్నాయి ఏ విధంగా దోష నివృత్తి ద్వారా ఏమిటా దోషాలు అంటే అసంభావన విపరీత భావన అనేటువంటి దోషాలు మహావాక్య శ్రవణం చేసినా కూడా ఈ అసంభావన విపరీత భావన దోషాలు ఉన్నట్లయితే ఆత్మ సాక్షాత్కారం కాదు ఏ విధంగా చక్షువు సూర్యుని చూడడానికి సాక్షాత్ సాధనం ఉంది కానీ నేత్రంలో దోషం గనుక ఉన్నట్లయితే సూర్య దర్శనము కానేరదు అందుకోసము అంజనాదులు వాడుకొని నేత్రంలో ఉన్నటువంటి దోషాలను నివృత్తి చేసుకున్న తర్వాత అప్పుడు సూర్యుని యొక్క దర్శనము స్పష్టంగా అవుతుంది అదేవిధంగా మహావాక్యము ఆత్మ సాక్షాత్కారానికి ఉంది అయినా కాని ముముక్షు యొక్క అంతఃకరణలో అసంభావన విపరీత భావన దోషాలు కనుక ఉన్నట్లయితే ఆత్మసాక్షాత్కారం కలగడానికి అవకాశం లేదు అయితే మహావాక్యం దోషమా కాదు మరి ఏమిటి అని అంటే అంతఃకరణ దోషాలు అసంభావన విపరీత భావన అనే దోషాలు ఉన్నాయి ఆ దోషాలను నివృత్తి చేసుకుంటేనే గాని ఆత్మ సాక్షాత్కరది మరి ఈ అసంభావన విపరీత భావన అనే దోషాలు ఎలా నివృత్తి అవుతాయి అంటే సర్వనాధుల చేత అసంభావనలో పునః రెండు ప్రకారాలు ఇదంతా మనం ప్రాథమిక అవస్థలోనే విచార చంద్రోదయంలోనే వచ్చాం ప్రమాణగత సంశయము ప్రమేయగత సంశయము ఈ రెండింటినీ కలిపి అసంభావన అంటారు ప్రమాణం ఏది మనకు శాస్త్రం శాస్త్రం అంటే వేదం ఉపనిషత్తులు అయితే ఆ ప్రమాణాల పట్ల ఇంకా చెప్పుకోవాలంటే తత్వశాది వాక్యాలు మనకు ప్రమాణం ఆ ప్రమాణాల పట్ల సంశయము అంటే తత్వశాది మహావాక్యాలు జీవ బ్రహ్మల చెప్తున్నాయా లేదా భేదాన్ని చెప్తున్నాయా అని ప్రమాణముల పట్ల సంశయము ప్రమాణ సంశయం ప్రమాణ అంటే ప్రమాణస్థిత ప్రమాణం పట్ల ఉన్నటువంటి సంశయము ప్రమాణగత సంశయము ఇది శ్రవణం ద్వారా నివృత్తం అవుతాది ఇక ప్రమేయగత సంశయము జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే కదా ప్రమేయం అంటే ప్రతిపాద్య విషయం సకల ఉపనిషత్తులకు ప్రతిపాద్య విషయం ఏది యొక్క ఏకత్వం ఆ ఏకత్వం పట్ల సంశయం జీవుడు బ్రహ్మము ఇద్దరు ఒకటేనా భిన్నులా అని ప్రమేయం పట్ల సంశయము ఆ ప్రమేయగత సంశయం ఏదైతే ఉందో అది మననం ద్వారా నివృత్తం అవుతుంది ఇక విపరీత భావన ఏదైతే ఉందో అది నిధిధ్యాసనం చేత నివృత్తం అవుతుంది విపరీత భావన దేనికంటారు దేహాదికి ప్రపంచ శక్తిహే అవరు జీవబ్రహ్మకా భేద సత్య హే అనేటువంటి విపరీత నిశ్చయం అంటే శృతికి విరుద్ధంగా నిశ్చయం చేసుకున్నాడు శృతి మాత ఏం చెప్తుంది అంటే ఈ దేహాదిక ప్రపంచం మిథ్యా అని చెప్తుంట వీడు విపరీతంగా సత్యము నిశ్చయం చేసుకుంటాడు ఇక జీవ బ్రహ్మలు ఇద్దరు ఒకటే భిన్నులు అని శృతి చెప్తే వీడు విపరీతంగా జీవుడు వేరే దేవుడు వేరే జీవ బ్రహ్మలు ఇద్దరు భిన్నులే అని విపరీత నిశ్చయం చేసుకుంటాడు ఇది విపరీత భావన అంటే దివ్య భ్రమక భేద సత్య హే అధిక ప్రపంచ సత్య హే అనేటువంటి విపరీత నిశ్చయము విపరీత భావన అంటారు ఇది నిధిధ్యాసనం చేత నివృత్తం అవుతుంది ఈ ప్రకారంగా శ్రవణం చేత ప్రమాణగత సంశయము మరణం చేత ప్రమేయగత సంశయము మరియు నిధిధ్యాసనం చేత విపరీత భావన అనేటువంటి అంతఃకరణగత దోషాలు నివృత్తమైతే అప్పుడు శ్రీ గురుదేవుని యొక్క ముఖార బిందం నుండి విన్నటువంటి మహావాక్యం ఏదైతే ఉందో అది ఆత్మ హేతు అవుతుంది ముఖ్యంగా మహావాక్యమే ఆత్మసాక్షాత్కారానికి హేతువు కానీ దోష నివృత్తి ద్వారా శ్రవణాదులు హేతు ఉన్నాయి కాబట్టి శ్రవణాది త్రయం తత్వబోధకు హేతువులు అని తెలుసుకోవాలి ఇక తత్వమిత్యా వివేచనం తత్వబోధ యొక్క స్వరూపం చెప్పాడు కదా దాని మీద తొమ్మిదవ టి పనులు చూడండి ఎద్యపి బ్రహ్మాత్మకే అభేదిక నిశ్చయ్ తత్వబోధక స్వరూపు కహ జీవ బ్రహ్మల యొక్క నిశ్చయమే తత్వబోధం యొక్క అంటే ఆ దర్శనం జ్ఞానం తత్వబోధ అంటే యథార్థ జ్ఞానం ఏం జ్ఞానము జీవ బ్రహ్మల ఏకత్వ జ్ఞానం ఇది తత్వబోధ యొక్క స్వరూపం లక్షణం తి అయినా కూడా కూటస్థంకారాధిక భేద జ్ఞాన రూపు గ్రంథి భేద్స్తే భిన్న నహిహ అయితే తత్వమిత్యా వివేచనం అని శ్రీ విద్యారణ్య గురుదేవులు తత్వబోధ యొక్క స్వరూపం చెప్పాడు కదా మరి అన్యత్ర అన్యత్ర జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే తత్వబోధ యొక్క స్వరూపం అని చెప్పబడింది కదా మరి ఇతరత్ర చెప్పబడినటువంటి తత్వబోధ యొక్క స్వరూపం నాకు విద్యారాణ్య గురుదేవులు చెప్పినటువంటి తత్వబోధ యొక్క స్వరూపం ఏదైతే తత్వమిత్య వివేచనం ఉన్నదో దీనికి భేదముందా అంటే ఏం భేదం లేదు అది చెప్పినా ఇది చెప్పినా ఒకటే బ్రహ్మాత్మల యొక్క అభేద నిశ్చయానికి తత్వబోధ అంటారు తత్వజ్ఞానం యొక్క అంటారు అదే చెప్పినట్లయింది కూటస్థ అహంకారాదులకు భేద జ్ఞాన రూప గ్రంథి భేదం గ్రంథి భేదం ఏదైతే ఉందో గ్రంథి అంటే ఇప్పుడు చెప్పున్నాం కదా కూటస్థునికి అహంకారాది అనాత్మకు ఏ తాదాత్మ అధ్యాస ఉన్నదో అది చిజ్జడ గ్రంథి హృదయ గ్రంథి అంటే తాదాత్మ అధ్యాస అంటే అభేద అధ్యాస అయింది అహంకారము అహంకారమే కూటస్థుడు అని అభేద అధ్యాస అయితే ఈ అభేద అధ్యాస ఎప్పుడైతే విచ్ఛిన్నమవుతుందో అంటే భేద జ్ఞానం కలుగుతుందో కూటస్థుడు వేరే అహంకారం వేరే అనేటువంటి భేద జ్ఞాన రూప గ్రంథి భేదం అంటాడు భేద జ్ఞానం అన్నా గ్రంథి భేదం అన్నా ఒకటే రూప అనే శబ్దము పూర్వోత్తర శబ్దాలకు అభేదాన్ని చెప్తుంది బాగా గుర్తు ఎక్కడైనా గాని రూప అనే శబ్దం వస్తుంది ఇప్పుడు ఇక్కడే చూడండి కూటస్థ అహంకారాధిక భేద జ్ఞాన రూప గ్రంథిభేదం అన్నాడు అంటే గ్రంథిభేదం అన్నా కూటస్థ అహంకారాల యొక్క భేద జ్ఞానం అన్న ఒకటే అంటే ఎప్పుడైతే వివేకం చేస్తాడో అప్పుడు గ్రంథి భేదం అయితే ఆ గ్రంథిభేదముకు మరి బ్రహ్మాత్మల అభేద నిశ్చయానికి ఏమీ వ్యత్యాసం లేదు భేదం లేదు ఒకటే బ్రహ్మాత్మల యొక్క ఆభేద నిశ్చయం అన్నా లేదా అహంకార కూటస్తుల యొక్క భేద జ్ఞాన రూప గ్రంథి భేదం అన్నా ఒకటే భిన్నీ హై భిన్నములు కావు కాహతే దేహేంద్రియాదికి సే వ్యతిరేక్త మే సుప్రకాశ అసంగ సాక్షి చిద్రూపు బ్రహ్మహు విపరీత భావన రహిత దృఢ నిశ్చయ రూపు జో చిత్త వృత్తి సో తత్తు అవ మిథ్యాక వివేచన రూపు పరిపక్వ నిష్ఠ హేహేంద్ర యాదల కంటే వ్యతిరేక్తంగా అంటే భిన్నంగా నేను ఉన్నాను దేహము నేను కాదు ఇంద్రియాలు నేను కాదు అంతఃకరణము నేను కాదు ప్రాణములు నేను కాదు పంచకోశాలు నేను కాదు అని వీటన్నిటినీ వేరుగా తెలుసుకొని వాటికంటే భిన్నంగా ఉన్నాను నేను ఎట్లా ఉన్నావు స్వయం ప్రకాశ అసంగుడవయి సాక్షివయ్యి చిద్రూపుడవయ్యి బ్రహ్మరూపుడవై ఉన్నావు అని ఈ విధంగా శృతి ద్వారా విని నేను నిశ్చయం చేసుకున్నాను దేహేంద్రియాదుల కంటే భిన్నంగా స్వయం ప్రకాశము అసంగము సాక్షి సిద్ధ రూపమైనటువంటి బ్రహ్మమును నేనున్నాను అని నిశ్చయం చేసుకున్నాను ఇక మరి ఈ దృశ్యమాన దేహేంద్రియాది ప్రపంచం ఏదైతే ఉందో మరి దాని సంగతి ఏమిటి అది ఉండగా నువ్వు బ్రహ్మ ఎట్లయితవు అభేద జ్ఞానం ఎట్లా అనంటే ఈ ప్రపంచము ప్రతీయమానం కూడా ఇది మిథ్యా అంటే రైకాలిక అభావం ఉన్నదనేటువంటి నిశ్చయమైంది నాకు ఈ ప్రపంచము ప్రతీయమానమవుతున్నప్పటికీ కూడా ఇది మూడు కాలాల్లో లేదు అనేటువంటి నిత్యత్వ లక్షణం చేస్తూ శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల అద్వైత సిద్ధిలో ఐదు లక్షణాలు చేసినాడు సర్ మిథ్యాత్వం పద్మ పాదాచార్య చెప్పినటువంటి లక్షణం ఇక అట్లే ప్రతిపన్న ఉపాధి త్రైకాలిక నిషేధ ప్రతియోగిత్వం మిథ్యత్వం మరియు స్వాశ్రయ నిష్ఠ అత్యంత అభావ ప్రతియోగివం మిథ్యాత్వం అని ఈ విధంగా మిథ్యాత్వం యొక్క లక్షణం చేస్తూ ఏమన్నాడు ప్రతిపన్న ఉపాధి త్రైకాలిక నిషేధ ప్రతియోగిత్వం మిత్యత్వం అన్నాడు ప్రతిపన్న ఉపాధి అంటే ఈ మిథ్యా వస్తువు ఏ అధిష్టానం నందు అయితే ప్రతీయమానం అవుతున్నదో ఆ అధిష్టానం ప్రతిపన్న ఉపాధి ఆ అధిష్టానం నందు త్రైకాలిక నిషేధ ప్రతియోగి ఉన్నది ఎవరు ఈ దృశ్యమాన జగత్ బ్రహ్మరూప అధిష్టానం నందు త్రైకాలిక నిషేధ ప్రతియోగి ఉన్నది ఎందుకు మూడు కాలాల్లో లేదు అంటే మూడు కాలాల్లో దాని యొక్క అభావం ఉన్నది దేని యొక్క అభావము ప్రపంచం అభావము మరి ప్రపంచం యొక్క అభావానికి ప్రతియోగి ఎవరు ప్రపంచమే అందుకని త్రైకాలిక నిషేధ ప్రతివరు ప్రపంచం ఉన్నది అంటే ఏం చెప్పినట్లయింది మూడు కాలాల్లో లేదు అని చెప్పినట్లయింది మరి ఇప్పుడు విద్యమానమే కనపడుతున్నది కదా కూడా లేదు ఏ విధంగా శుక్తి రజతవత్ రజు సర్పవత్ స్వప్నిక పదార్థాల వలె స్వప్న జగత్వ్ అని ఈ విధంగా మనము దృష్టాంతాలు తెలుసుకోవాలి ప్రజ ఎందు సర్పము ప్రతీయమానమవుతున్నప్పుడు ఇది పాము పాము అని భయపడుతున్నప్పుడు కేకలు వేస్తున్నప్పుడు కంపాయమానం అవుతున్నప్పుడు కూడా పుట్టినాయి అప్పుడు కూడా ఉన్నదా వాస్తవంగా లేదు భ్రాంతి చేత అందువల్ల ఈ అహంకారాది అనాత్మ దేహేంద్ర యాదులు మరియు బాయ్య గటపటాది ప్రపంచం పిండ బ్రహ్మాండం అంతా ఏదైతే ఉన్నదో ఇదంతా త్రైకాలిక అభావ నిశ్చయమైందంటే మిథ్యాత్వ నిశ్చయమైంది మరి నేను దీనికంటే వ్యతిరేక్తంగా భిన్నంగా స్వయం ప్రకాశము అసంగము సాక్షి చిద్రూపమైనటువంటి బ్రహ్మమున్నాను అని నిశ్చయమైంది ఈ విధంగా ఎప్పుడైతే నిశ్చయమైతుందో అప్పుడు ఇంకా సంశయము గానీ విపరీత భావన గాని ఉండదు దృఢ నిశ్చయమైంది ఇటువంటి దృఢ నిశ్చయ రూప చిత్త వృత్తి ఏదైతే ఉందో ఇదే తత్వరు మిచ్చాక వివేచన రూపం పరిపక్వ నిష్ఠ అంటారు ఇదే తత్వబోధ యొక్క స్వరూపం అంటే కూటస్థ అహంకారాదులకు ఏదైతే భేద రూప గ్రంథి భేదం అదే పరమాత్మల ఏకత్వ రూప అభేద నిశ్చయము కంటే భిన్నము కాదు ఇదే తత్వబోధ యొక్క స్వరూపము తత్వబోధ యొక్క లక్షణము సో తత్వ అవరు మిథ్యాక వివేచన రూపు పరిపక్వ నిష్ట బ్రహ్మాత్మక అభేద నిశ్చయ రూప తత్వబోధక స్వరూప దీనికే బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ నిశ్చయ రూప తత్వబోధ ఇదే తత్వబోధ యొక్క స్వరూపము అని చెప్పబడింది ఇక పునర్గ్రంథేర్ అనుదయ అన్నాడు కదా దాని మీద టిప్పణం ఉంది గ్రంథి మళ్ళీ ఉదయించకుండా ఉంటుందా ఇది తత్వబోధ యొక్క ఫలం కార్యం పదవ టిఫనం చూడండి ఎద్యపి తత్వబోధక తో జన్మాది కార్య సహిత అవిద్యకి నివృత్తి అవురు పరమానంద స్వరూప బ్రహ్మకి ప్రాప్తి రూప మోక్ష తత్వబోధం యొక్క ఫలం ఏమిటి అని అంటే మోక్షం జ్ఞానం యొక్క ఫలం ఏమిటి మోక్షమే కదా జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది ఆ మోక్షమే జ్ఞానానికి ఫలం తత్వబోధం యొక్క ఫలం ఆ మోక్షం యొక్క స్వరూపం ఏమిటి మనం పూర్వమే విచారచంద్రోదంలో తెలుసుకుంటూ వచ్చాం కదా సర్వ దుఃఖానికి అత్యంత నివృత్తి మరి పరమానంద స్వరూప బ్రహ్మ ప్రాప్తి అంటే మోక్షం అని చెప్పాము కదా అదే చెప్పినాడు ఇక్కడ శబ్దాంతరాల్లో చెప్పినాడు జన్మాది కార్య సహిత అవిద్యకి నివృత్తి ఈ జన్మాదులు ఏవైతే ఉన్నాయో జన్మించుట మరణించుట అనేటువంటి ఏ సంసారం ఉన్నదో ఈ జన్మాదులకు కారణమేది అవిద్య అంటే కారణ సహిత కార్య నివృత్తి కారణమేది అవిద్య దాని కార్యమేది జన్మాదులు జన్మాది సంసారం ఈ కారణ సహిత అవిద్య యొక్క నివృత్తి మరియు పరమానంద స్వరూప బ్రహ్మ ప్రాప్తి అంటే ఇది మోక్షం యొక్క స్వరూపము ఈ మోక్షమే తత్వజ్ఞానానికి ఫలం అని చెప్పబడింది ఫిరి గ్రంథి కనుదయ్ నహి అంటే ఇక మోక్షం కలిగిందంటే మళ్ళీ గ్రంథి ఉదయించుటకు అవకాశం లేదు గ్రంథి అంటే తాదాత్మ కూటస్థహంకారాలకు ఏదైతే తాళాత్మ అధ్యాస ఉన్నదో అదే గ్రంథి అనబడుతుంది మళ్ళీ ఆ అధ్యాస కలగదు ఎప్పుడైతే మోక్షం కలుగుతుందో అప్పుడు అధ్యాస కలుగు అధ్యాస నివృత్తి అయితేనే కదా ముక్తుడు మరి ముక్తుడు అయినట్టే మళ్ళీ అధ్యాస ఉంటుందా ఉండదు అదే గ్రంథి యొక్క అనుదయము పునర్గ్రంథి అనుదయ అని ఇట్ల చెప్పిండు విద్యారణ్య గురుదేవులు తత్వజ్ఞానానికి ఫలము మోక్షము అవిద్య తత్కార్యం నివృత్తి మరి పరమానంద స్వరూప బ్రహ్మ ప్రాప్తి అంటే మోక్షము ఇది తత్వబోధ యొక్క ఫలము ఇది ఇట్లా ఉండగా ఇదరణ గురుదేవులు తత్వజ్ఞానానికి ఫలము పునర్గ్రంథేర్ అనుదయ అని ఇట్లెందుకు చెప్పిండు మోక్షం చెప్తే బాగుంటుంది కదా తథాపి అయినా కూడా ఇట్లెందుకు చెప్పిండు అని అంటే కొద్దిగా వివేకం ఉంది అంటాడు ఎందుకనంటే అవిద్య అన్యోన్యాధ్యాసకి హేతు బాగా వినండి జన్మాదులు కలగడానికి హేతు ఏమిటి అన్యోన్యాధ్యాస అంటే ఆత్మయందు అనాత్మది అనాత్మయందు ఆత్మ యొక్క అన్యోన్యాధ్యాస అయింది కాబట్టి మనకు ఈ సంసారం ప్రాప్తమైంది జన్మాది సంసారం ప్రాప్తమైంది ఈ జన్మాది సంసారానికి హేతువు అన్యోన్యాధ్యాస ఆ అన్యోన్యాధ్యాస ఎందుకయింది అని అడిగితే అవిద్య అంటే అవిద్య అన్యోన్యధ్యాస హేతుహే అవరో అన్యోన్యాధ్యాస జన్మాది అనర్థికి హేతుహే అవిద్యనేమో అన్యోన్యధ్యాసకు హేతువు అన్యోన్యాధ్యాస జన్మాది అనర్థములకు సంసారానికి హేతు ఉన్నది తెలుసు అన్యోన్యాద్యాసకి నివృత్తి అవిద్యకి నివృత్తి వినా హూవేనహి అయితే జన్మాది సంసారానికి హేతు అన్యోన్యద్యాసము అన్యోన్యాద్యాసానికి హేతువు అవిద్య ఈ అవిద్య నివృత్తి కాకుండా అన్యోన్యాద్యాస యొక్క నివృత్తి కాదు మొట్టమొదలు అవిద్య నివృత్తి కావాలి ఆ తర్వాత అన్యోన్యాద్యాస అందుకని ఇక్కడ వ్యతిరేక ముఖంగా చెప్పినాడు అన్యోన్యాధ్యాస నివృత్తి అవిద్య నివృత్తి కాకుండా కలగదు అవిద్య నివృత్తి అయితేనే అన్యోన్యాధ్యాస నివృత్తి అవుతుంది అని చెప్పినట్లు ఇక అవిద్య నివృత్తి ఎప్పుడవుతుంది అవిద్యకి నివృత్తి కూటస్థ ఎవరు అహంకారకే భేద జ్ఞానం వినా హోనయి కూటస్థ అహంకారాదులకు అన్యోన్య కదా అభేద అధ్యాస కదా అయితే ఎప్పుడైతే కూటస్థ అహంకారాదులకు భేద జ్ఞానం కలుగుతుందో అప్పుడు అవిద్య నివృత్తి అవుతుంది అవిద్య నివృత్తి అయితే అధ్యయస నివృత్తి అవుతుంది నివృత్తిక హేతు తత్వ అవురు మిథ్యాక వివేచన రూప గ్రంథి భేదే అందుకని అవిద్య నివృత్తి కావాలి అని అంటే తత్వమిత్య వివేచనం చెయ్యాలి తత్వం అంటే కూటస్థుడు మిథ్య అంటే అహంకారాదుడు ఈ కూటస్థునికి మరియు అహంకారాదులకు వివేచనం చేస్తే అప్పుడు ఏమవుతుంది ఈ అభేదాధ్యాయ స్వరూప గ్రంథి భేదమవుతుంది భిన్నమవుతుంది విచ్ఛిన్నమవుతుంది గ్రంథి భేదం అయితే అప్పుడు అవిద్య యొక్క నివృత్తి సో అవిద్యకి నివృత్తి అదృఢ హోవేతో ఫిరు అన్యోన్యాధ్యాయ స్వరూప గ్రంథిగా ఉదయ్ హోవే చుడు ఈ అవిద్య నివృత్తి అదృఢమైంది అంటే దృఢంగా కాలే అవిద్య నివృత్తి దృఢంగా కాలే అదృఢమైంది అప్పుడు మళ్ళీ అన్వన్యద్యాసం వచ్చేందుకు అవకాశం ఉంది అంటే గ్రంథి ఉదయించేది అవకాశం ఉంది అన్వన్యాదశకే గ్రంథి అన్నాం ఆ గ్రంథి ఉదయించే అవకాశం ఉంది అవరు అవిద్యకి నివృత్తి దృఢ హోవేతో అన్వన్యా దేశ ఉదయ హోవేన అవిద్య నివృత్తి దృఢంగా అయితే అప్పుడు అన్వన్యాదశ నివృత్తి అవుతుంది మళ్ళీ ఉదయించదు ఏ అవిద్య యొక్క నివృత్తి దృఢము అదృఢము అని చెప్పడంలో తాత్పర్యమైంది అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం కదా అసంభావన విపరీత భావన సహిత బ్రహ్మాత్మకి ఏకతాకా జో నిశ్చయ్ సో అదృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కయేహాయ్ ఆ అదృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలిగితే ఆ విద్య నివృత్తి అవుతది దృఢంగా నివృత్తి కాదు ఎప్పుడైతే అసంభావన విపరీత భావన రహిత ్రహ్మాత్మాకి ఏకతాచిక జో నిశ్చయి సో దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానకయ్యే అని చెప్పిన ప్రకారంగా అసంభావన విపరీత భావనలు లేకుండా అంటే సంపూర్ణంగా నివృత్తి అవుతూ జీవ బ్రహ్మల యొక్క అభేద నిశ్చయం ఎప్పుడైతే అవుతుందో అది దృఢ అపరోక్ష అప్పుడు ఆ యొక్క దృఢ నివృత్తి అవుతుంది దృఢంగా అవిద్య యొక్క నివృత్తి అంటే దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలగకపోతే అవిద్య దృఢంగా నివృత్తి కాదు అవిద్య దృఢ నివృత్తి కాకపోతే మళ్ళీ అన్యోన్యద్యా స్వరూప గ్రంథి ఉదయించేందుకు అవకాశం ఉంది కానీ ఎప్పుడైతే అసంభావన విపరీత భావన రహితమైనటువంటి దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలుగుతుందో ప్రమాత్మల యొక్క ఏకత్వం ఇచ్చే రూపూడా పరోక్ష బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు అవిద్య సంపూర్ణంగా నివృత్తి అవుతుంది అంటే అవిద్య నివృత్తి దృఢమవుతుంది దృఢ అవిరుధ్య నివృత్తి అవుతుంది దృఢ అభివృద్ధి నివృత్తి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అన్యోన్యాధ్యాస రూప గ్రంథి మళ్ళీ ఉదయించదు అంటే ఇక్కడ పరస్పరము ఒక గొలుసులాగా ఉంది జన్మాదులకు హేతువు అన్యోన్యాధ్యాస అన్యోన్యాద్యాసకు హేతువు అవిద్య ఆ అవిద్య నివృత్తి కావాలంటే దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కావాలి అంటే అసంభావన విపరీత భావన రహిత బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ రూప దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలిగితే అవిద్య నివృత్తి అవుతుంది అవిద్య నివృత్తి అయితే అది మళ్ళీ ఉదయించదు గ్రంథి అప్పుడు జన్మాదుల యొక్క నివృత్తి అప్పుడు మోక్షం చూసారా అవరు గ్రంథికి అనుదయిసేయి జన్మాది అనార్థికి నివృత్తి సిద్ధే గ్రంథి ఎప్పుడైతే ఉదయించకుండా ఉండటం ఏదైతే ఉందో అదే జన్మాది రహితమైనటువంటి మోక్షం అందుకే పునర్గ్రంథే రణుదయ అన్నాడు శబ్దం మార్చాడు అంతే అర్థం ఒకటే గ్రంథి ఉదయించకుండా ఉంటే జన్మాది అనర్థం యొక్క నివృత్తి సిద్ధం జైసే పితామహ పితా అవర్ పౌత్ర తీనుకు సాతిహి కోయి రాజా నికాసి దేవే తైసే బోధరూపు రాజా అవిద్యవరు తాకాకారి అధ్యాస్ అవరు తాకాకారి జన్మాధి తీనుకు సాతిహి నివృత్తి కరేహ ఏ విధంగా ఒకనొక దేశంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఒక పితామహుడు అంటే తాత ఆ తాత కుమారుడు పిత మరియు మనుమడు ముగ్గురు ఉన్నారనుకోండి ఆ ముగ్గురు ఏదో అనిష్టమైనటువంటి పనులు చేశారనుకోండి అవినీతి పనులు చేశారనుకోండి అప్పుడు రాజు ఏం చేస్తాడు ఆ ముగ్గురిని ఒక్కసారిగానే నికాసే అంటే దేశ బహిష్కారం చేస్తాడు ముగ్గురికి ముగ్గురికి ఒకేసారి దేశ చేస్తాడు అట్లే ఇక్కడ తత్వబోధ కలిగినట్లయితే అంటే అసంభావన విపరీత భావన రహిత బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ రూప దృఢ అపరోక్ష బ్రహ్మ ఏ తత్వబోధ కలుగుతుందో అప్పుడు అవిద్య నివృత్తమవుతుంది అవిద్య నివృత్తి అయితే అవిద్య కార్యమైనటువంటి అన్యోన్య దేశ రూప గ్రంథి భేదమవుతుంది అంటే గ్రంథి కూడా విచ్ఛిన్నమవుతుంది అన్యోన్య దేశ నివృత్తి అవుతుంది అన్యోన్యాదేశ నివృత్తి అయితే అంటే గ్రంథి భేదం అప్పుడు జన్మాది సంసారం యొక్క అవుతుంది మూడు ఒక్కేసారిగా పోతాయి తీనుంగు సాతిహి నివృత్తి పోలేదు ఒకేసారి నివృత్మవుతాయి తత్వబోధ అయినట్లయితే యాతే జీవత్కాల ఉపలక్షిత సుఖ దుఃఖాది అవస్థామే అహంకారాది అనాత్మాభిషే ఫిర ఆత్మ బుద్ధికి అభావ రూపు చిడ గ్రంథిక అనుదై కార్య సహిత అవిద్యకి నివృత్తి జీవదవస్థలోని అంటే జీవన్ముక్తుడుగా ఉన్నప్పుడే జీవన అవస్థలోనే కదా సుఖదుఖాలు కలిగేటి ఎందుకంటే ప్రారంధాధీనంలో శరీరం ఉంటుంది ప్రారంభం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది ఆ శరీరం ద్వారా ప్రారంభము జీవునికి జ్ఞాని ఉండని అజ్ఞాని ఉండని సుఖ దుఃఖాలు ఉంటుంది అందుకని సుఖదుఖాది అవస్థ రూపం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ జీవన్ముక్తి దశలోనే ఇతనికి దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలిగినందున అవిద్య నివృత్తమైంది అవిద్య నివృత్తి అయితే అధ్యాస కూడా నివృత్తమైంది అధ్యాస అంటే దేనికన్నాము కూటస్థ అహంకారాదులకు అన్యోన్యధ్యాస అదే గ్రంథి అన్నాం ఆ గ్రంథి ఏమవుతుంది నివృత్తమవుతుంది అహంకారాది అనాత్మ విషయ ఫేర ఆత్మ బుద్ధికి అభావ రూప చిజ్జడ్రంథికి అనుదయ అహంకారాదులయ్యందు ఆత్మత్వ బుద్ధి ఇప్పుడు ఉండదు అభావం అయిపోతుంది అదే చిజ్జడ్రంథి యొక్క భేదం అంటారు అందుకని ఇప్పుడు చిజ్జడ గ్రంథి ఏమైతుంది అది విచ్ఛిన్నమైపోతుంది అంటే చిజ్జడ గ్రంథి యొక్క అనుదయం ఉదయం కాదు ఉద్భవించదు ఉత్పత్తి కాదు అదే కార్య సహిత అవిద్య యొక్క నివృత్తి అనబడుతుంది సో నివృత్తి అధిష్టాన ఆనంద రూపు బ్రహ్మస్య భిన్న నహి ఈ దేహాదిక ప్రపంచము దానికి కారణమైనటువంటి అవిద్య ఎప్పుడైతే నివృత్తి అవుతుందో కారణ సహిత కార్య నివృత్తి మరి పరమానంద స్వరూప బ్రహ్మ ప్రాప్తి అవుతుందో దానికే మోక్షం ఆ మోక్ష కాలంలో అవిద్య గాని అవిద్య కార్యం గాని ఉండదు ఏమైంది అభావం అయిపోయింది మోక్షకాలంలో అవిద్య తత్కార్యము అభావ రూపం అయిపోయింది అంటే మోక్షకాలంలో అవిద్య తత్కార్యం యొక్క అభావం ఉన్నది అంటే ఏమన్నట్టు అయింది బ్రహ్మ ప్రాప్తి మరియు సర్వదుఖాల యొక్క నివృత్తి రెండు ఉన్నాయి కదా సర్వదు నివృత్తి అంటే ఉపలక్షణంగా అవిద్య తత్కార్యం నివృత్తి నివృత్తి అంటే అభావము అంటే బ్రహ్మ ప్రాప్తి మరియు అవిద్య తత్కార్య అభావము అంటే ఇక్కడ బ్రహ్మం అనేది భావ రూపం ఉన్నది మరి అవిద్య తత్కార్యం యొక్క నివృత్తి అంటే అభావము అది ఒకటి ఉన్నది అంటే భావము ఉన్నది అభావం ఉన్నది రెండు పదార్థాలు ఉన్నాయి కదా స్వామీజ్ ఇప్పుడు అంటే ఇంకా ద్వైతం ఉన్నట్టే అద్వైతం సిద్ధించలేదు అని చెప్పినట్లయింది మరి ఇప్పుడు ఇంత మోక్షం అని చెప్పుకుంటే అవిద్య తత్కార్యం దేహాదిక ప్రపంచం యొక్క జన్మాది సంసార నివృత్తి మరి బ్రహ్మ ప్రాప్తి అంటే మోక్షం అని చెప్పుకున్నాం కదా మరి మోక్షములో అలా ద్వైతమే ఉన్నది కదా అదే మోక్షం ద్వైతం ఉంటే అని ఈ విధంగా మనకు శంక కలిగేందుకు అవకాశం ఉంది ఆ శంఖ నివృత్తి కోసం ఒక్క వాక్యం చెప్పినాడు ఇక్కడ పండిత్ ప్రీతాంబర్జీ సో నివృత్తి అధిష్టాన ఆనంద రూపు బ్రహ్మస్సే భిన్నం నహి బస్ ఇది సమాధానం ఈ అవిద్య తత్ నివృత్తి ఏదైతే ఉందో ఇది అధిష్టాన బ్రహ్మము కంటే భిన్నము కాదు అంటే బ్రహ్మ రూపమే అని చెప్పినట్లయింది అంటే ఇప్పుడు ఈ నివృత్తి అనేది బ్రహ్మ రూపం అయితే ఈ అభావం కూడా బ్రహ్మ రూపం అయితే ఇప్పుడు రెండు బ్రహ్మం ఒకటే ఉంది అభావం ఏమైంది భావ రూప బ్రహ్మంతో అభిన్నమైంది అభావం భావంతో అభేదం ఎట్లయితే స్వామిజీ భిన్న లక్షణాలు భావం అంటే అస్తిత్వము అభావం అంటే నాస్తిత్వము భిన్న స్వభావం కలిగినటువంటి పదార్థాల యొక్క అభేదం ఎట్లా సంభవిస్తుంది సంభవించది కదా అంటే సంభవిస్తుంది ఏ విధంగా అంటే ఉదాహరణ తీసుకోండి రజ్జుయందు భ్రాంతి కాలంలో ప్రతీయమానమైనటువంటి సర్పము అధిష్టాన జ్ఞానం చేత ఏమైంది నివృత్తమైంది అభావం అభావం అంటే లేదు మరి ఇప్పుడు ఈ నివృత్తమై ఏమైంది ఆ సర్పము ఎక్కడ పోయింది ఇంత దగ్గర ప్రతీయమానమైనటువంటి సర్పము నివృత్తమయ్యి అభావం ఎక్కడ పోయింది అన్యత్ర ఎక్కడైనా పోయిందా లేదు దేనియందు అనిర్వచనీయంగా ఉత్పన్నమై ప్రతీతి అయ్యిందో దాని అందే లయమైంది ఉత్పత్తి విలీయత అయితే నియమ ఎక్కడైతే ఉత్పన్నమైందో అది అక్కడనే విలయమైంది అక్కడనే విలయాన్ని పొందింది అంటే ఇప్పుడు అధిష్టానం కంటే భిన్నంగా సర్పం యొక్క నివృత్తి లేదా సర్పం యొక్క అభావం అంటూ వేరే ఉందా అధిష్టానం కంటే వేరుగా కనపడుతుందా చెప్పండి లేదు భూతలే ఘటో నాస్తి అన్నప్పుడు ఆ ఘటం యొక్క అభావం భూతలం నీకు భూతలం కంటే వేరే కనపడుతుందా భూతల రూపమే కనపడుతుందా నీకు భూతల రూపమే కనపడుతుంది భూతలమే ఘటం యొక్క అభావం అంటే భూతలమే అట్లా సర్పం యొక్క అభావం అంటే రజ్జువే అధిష్టానం అయిన రజ్జువే అట్లా దేహాదిక ప్రపంచము దానికి కారణమైనటువంటి అవిద్య యొక్క నివృత్తి అంటే అభావం అంటే బ్రహ్మమే బ్రహ్మం కంటే వేరే కాదు అందుకని ద్వైతాపత్తి రాదు కింటూ అధిష్టాన రూపు హై అధిష్టానావశే సోహి నాశ కల్పిత వస్తున అంటూ సూత సంహిత చెప్తుంది మనకు కల్పిత వస్తు యొక్క నాశనము అధిష్టాన రూపమే ఉంటుంది అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు కల్పిత వస్తువు ప్రతీతి అవుతున్న కాలంలో కూడా అధిష్టానం కంటే వేరే అది అధిష్టానం కంటే వేరుగా ఉంటే అధిష్టానం విడిచి అన్యత్ర కనపడాలే పాము అధిష్టానమైన రజ్జు కంటే సర్పం వేరుగా ఉంది అని ఆ రజ్జును విడిచి కూడా అన్యత్ర కనపడాలి కనపడుతుందా కనపడతలేదు అధిష్టానం కనపడుతుంది అధిష్టానమే పాము వలె అందుకని ఆ కల్పిత సర్పము అధిష్టానం కంటే భిన్నంగా లేదు ఎప్పుడు ప్రతీతి కాలంలో కూడా ఇక నివృత్తి అయితే ఎక్కడ నివృత్తి అయింది అధిష్టానమే రజ్జు అంటే అధిష్టాన రజ్జువు రూపమే అయిపోయింది కాబట్టి అధిష్టాన రూపం అయినందు ఇప్పుడు రెండు లేవు కల్పిత నివృత్తి అనేది ఒకటి మరి అధిష్టానం అనేది ఒకటి రెండు లేవు అట్లా ఈ అజ్ఞాన తత్కార్యం యొక్క నివృత్తి మరి బ్రహ్మం యొక్క ప్రాప్తి అనేది రెండు లేవు ఒకటి కింద అధిష్టాన రూపి హై అయితే ఫిరి గ్రంథి యొక్క అనుదయ మోక్ష రూపే అందుకని మళ్ళీ గ్రంథి ఉదయించకుండా అనేదే మోక్షము ఇదే తత్వబోధ యొక్క ఫలము దానికి శబ్దాంతరం చేత పునర్గ్రంథే రణుదయ అని చెప్పినాడు అంతే ఈ విధంగా ఈ శబ్దాలు ప్రయోగం చేయడంలో ఇంత వివేకం ఉంది అని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చక్కగా వివరించారు బాగా మననం చేయండి తర్వాత ఉపరతే హే తాని ఇప్పుడు ఉపరతి యొక్క హేతు ఏమిటి స్వరూపమేమిటి ఫలమేమిటి అని చెప్తున్నాడు రెండు వందల ఎనభైవ శ్లోకం దీర్ధీర్నిరోధ వ్యవహార్య సంక్షయూ హేత్వాద్య ఉపరే నిత్య సంకర ఈ యొక్క హేతు యమాది ఆది శబ్దం చేత నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అనేటువంటి అష్టాంగ యోగాలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ గ్రహించాలి ఇక్కడ మనకు టిప్ ఇచ్చి విస్తారంగా చెప్పబోతున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఈ యమాదులు ఉపరతికి హేతువులు మరియు ధీ నిరోధ అంటే చిత్త నిరోధము యోగ చిత్తవృత్త అని యోగ సూత్రకారులు రెండో సూత్రంలో చెప్పాడో ఆ చిత్తవృత్తి నిరోధం అంటే ఉపరతి యొక్క స్వరూపము మరి వ్యవహార సంక్షయ వ్యవహారం పూర్తిగా లోపించుట ఇది ఉపరతి యొక్క ఫలం ఉపరతే హేతువాద్యా సుహు ఇవి ఉపరతి యొక్క హేతువాదులు ఉన్నాయి అందుకని తత్వబోధ వైరాగ్యము మరి ఉపరతి వీటికి సంకరము కాకుండా ఇవన్నీ ఒకటే కదా అనేటువంటి భ్రాంతి కలగకుండా పృథక్ పృథక్ ఇప్పుడు మనకు చక్కగా శ్రీ విద్యారణ్య గురుదేవులు వివరించి చెప్పినారు అని ఈ విధంగా వైరాగ్యము తత్వబోధ మరియు ఉపరతి ఈ మూడిటికి హేతువు స్వరూపము ఫలము చెప్పినాడు యాభై అంకము ఆది నియమాదయో గృహి అంతే యమాది అని విద్యారణ్య గురుదేవులు మూల శ్లోకంలో చెప్పినాడు ఉపరీ యొక్క హేతు అని చెప్పి అయితే ఆది శబ్దం చేత ఏం తెలుసుకోవాలి యమ ఆది యమము మొదలు అంటే ఆది పదం చేత నియమాదులను కూడా గ్రహించాలి ఇక్కడ కూడా శ్రీ రామకృష్ణ వారు మళ్ళా ఆది ప్రయోగం చేసినాడు నియమాదయ అన్నాడు మరి ఆది శబ్దం చేత మళ్ళీ గ్రహించాలి అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఎవరు సవికల్ప సమాధి ఇవి యోగమునకు అష్ట అంగములు అని చెప్పినాడు అష్టౌ అని చెప్పినాడు ఇవన్నీ కూడా ఉపరతికి హేతువులు అని తెలుసుకోవాలి ఇక ధీ నిరోధ అంటే చిత్తవృత్తి నిరోధ లక్షణం యోగ యోగ చిత్త వృత్తి అని రెండో సూత్రం యోగ సూత్రకారులు పతంజలి చెప్పాడో అది గ్రహించాలి చిత్తవృత్తి నిరోధం అనేది ఉపరతి యొక్క స్వరూపం ఇక వ్యవహార సంక్షేమము సకల వ్యవహారాలు కుంటుబడిపోవుట సకల వ్యవహారాలు ఉడిగిపోవుట ఇది ఉపరతి యొక్క ఫలము అని చెప్పుకున్నాం ఇక దీని మీద ఈ యమాదులు అంటే ఏమిటి మరి చిత్త నిరోధం అంటే ఏమిటి మరి వ్యవహార సంక్షేమము ఉపరతి యొక్క ఫలం అంటే ఏమిటి వాటి మీద కూడా టిఫులు ఇచ్చి శ్రీ పండిత్ వారు విస్తారంగా చెప్పనున్నారు ఇదంతా యోగ విస్తారంగా ఉంటుంది అయితే ఆ టిఫము రేపే తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనౌునక్ సహ వీర్య కరవావహే తేజస్వినధీతమస్ మావిషావహే ఓ శాంతిశాది